పరిశుద్ర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవాయసు ప్రభా నీకలు లెక్కలేని వందనాలు ప్రభ కృతజ్ఞత స్థుతులు స్తోత హళలి రజ పరిశుద్ర పగు సర్వశక్తి మంతుల తర్వాధికారి నీకే వంద ప్రభ జీవంగల దేవా నీకు వందనాలు ప్రభ దేవాసు ప్రభ దీవార ప్రభ యొక్క రెక్కలకి మమ్మల్ని భద్రపరచుకొని కంటిపాప వల ప్రభ మమ్మ దాచి గొప్ప దేవ నీకే లెక్కలేని వందనాలు ప్రభ దేవా నీకే స్థుతి మహిమా గణత ప్రభావం ప్రభ యుగ యువలకి నీకే దేవాయసీ ప్రభా ఈ యొక్క సమయంలో ప్రభా నీ యొక్క ప్రార్థన ప్రభావ ఇక్కడ జరుగుతున్నాగా ప్రభా దేవా నువ్వు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నువ్వు ఉంటారని సెలవించిన దోడు ప్రభా ఏమైనా నీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో జరగాల నీ యొక్క పరిశుద్ధాత్మ చేత మేము అందరం కూడా ప్రభా నడుపుబడాలా మాకు సహాయం చేయండి ప్రభా దేవాయసీ ప్రభ ఎంతమంది బిడ్డలైతే రాలేదో ప్రభా వారిని అందరూ మీరు గాలం మేసుకొని లాక్కారండి మరి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండడానికి వీలేదు ప్రభా దేవాయసీ ప్రభా మరి ప్రతి వారిని కూడా ప్రభా అందరిని కూడా ప్రభావ మీరు గాలం మేసుకొని లాక్కరండి దివా యచు ప్రభ మళ్ళందరూ కూడా ప్రభా నీ యొక్క సన్నిధిలో ఉండాలా ప్రభ ఈ యొక్క సమయంలో దివా ఇంకా ఎంతమంది అయితే ప్రభ రాలేని పరిస్థితిలో ఉన్నారో వారి కూడా నీ యొక్క భద్రపరచుకుంటేనైనా నీకే స్థుతం నీకే ఉన్నా తండ్రి దివా నీ చిత్తం మెట్లు అట్లా మా మద్దలు జరిగించమని ప్రార్థులు తండ్రి మరి మీదే వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి పాటి ద్వారా మేమ పొందండి దివా యేచుప్రభ ఆది అంతము మీదే తోడే నడిపించి మరి నీ యొక్క రాకడికి మందరిని సిద్ధపరచుకోమని యేచుకృష్ణ నామంలో ప్రార్థం తండ్రి ఆమె జీవితాయా చలో నాజు గురి నీ వేగా నీకు సాతీయ నీవు నడ చావు కెరటాలపై నన్ను నడిపించును వేసువా జీవిత యా చలో నాజు గురి నీ నీకు సాకీ అవలు వేసువా నీవు నడిచావు కెడటాలపై నన్ను నడిపించు వేసువా నన్ను నడిపించు చుక్కని నీవే కదా నీవే కదా నన్ను కాపాడ దుర్గంగు నీవే కదా నీవే కదా నీదు వాక్యంబు సత్యం వేగా నాకు నిరతంబు జీవం బెగా నేను పయనించు మార్గం బెగా నన్ను నడిపించు మోయేసు జీవితాయాలో నాదు గురినీగా నీకు సాఖీయాగలు వేసువా నీవు నడుచావు పెరటాలపై నన్ను నడిపించు నాకు నిరతంబు మదిలో నా నీ ధ్యానమే నీ ధ్యానమే నేను స్వరమే తినిపించు నీ గానమే మే నాకు నీవే సర్వస్వము నీదునామంధారము నాకు సర్వేశేశ్వరుడనీ నిలుస్తుతి తమయేసు నాకు సర్వేశే స్వరుడనీవే నిన్ను స్థుతిమోసువా జీవిత యాత్రలో నాదు గురి నీవిగా నీకు సాటి అవ్వలు వేసువా నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించు నా ద నాదు హృదయం బుని దివ్య సదనం బెగా సదనం బెగా నీదు చిత్తం బుణి చేయు ముదమ ముదమారెగా నా దుదయంకి నీదు ఉపకారములయేస వీటి కొరకేమి చెల్లితుడు నాదుస్తు తులందు కోసీ కొరకేమి చల్లి నాదులందుకో జీవిత యాభలో నాదు గురి నీ బ నీకు సాధీవలు ఏము నడావు కెరటాలపై ప్రైజ్ నాడు సార్ అన్నా దిలీప్ అన్న ఒక పాట పాడన్నా దిలీపన్న ప్రైజ్లాడన్నా దిలీప్ అన్న ఉన్నారా దిలీప్ అన్న అన్నా వినిపిస్తుందా సరే ప్రైజ్లాడు దిలీప్ అన్న అన్నా వినిపిస్తుందన్న మీ వయసు అన్నా వినిపిస్తుందా ఆయనిపిస్తుందన్న దిలీప్ రేరు అన్నా పరిస్థితుల నాకు పాటవాడన్నా ఓకే అన్న పాడుతున్నాను పాడుతున్నా జై జై సూరాజ జై జై రాజా దీరాజ నీకే జై జై రాజా దీరాజా నీకే జై జై పాపకు పములో బడి ఉన్నా పాపకు పములో బడి ఉన్నా నన్ను జోచి చే జాచి నన్ను జోచి చే జాచి చక్కగదరికి చేదరికి చియ జే సూ రాజా జై జయ రాజా ది రాజీ కె జై జయ రాజా ది రాజీ కె జీ శలు వరా తములోను కడిగి శిలువరా తములోను కడిగి పాపమంతా పరిహరించిన పాపమంత పరిహరించిన పావను డగగునా ప్రభుయేసు పవనుడగు నా ప్రభుయేసు జై జై జయ రాజా జై జై రాజా ది రాజాని కె జై రాజా దీరాజాని కె జై జై నీతిడనైనా నాకు ీతిహీనుడనైనాకు నీతి రాక్షణ వస్త్రములను నీతిరాక్షనా వస్త్రములను ప్రీతితోను సగిన నీతిర ప్రీతితో నగిన నీతిర జయ జయే సూరాజా జయ జయ రాజాదిరాజనీ జయ జయ రాజా ది రాజనీ జై జయ మంటీపుర్ గైనా నన్ను మంటి నుండి మీంట చే నుండి మీంట చే భు జయ జయ మహా ప్రభు జీ జీ జీ జయ సూరాజా జయ జయ రాజా దిరాజాని కె జయ రాజా దిరాజాని కె జయ పాప షాపా గ్రాడనై ఉండ పాప షాపా ఉండ నన్ను గూడా స్వకీయా నన్ను గూడా స్వకీయా సంపాదముగా చేసివీ సంపాదముగా జయే సూ రాజా జయ జయ రాజా ది రాజా నీకే జయ జయ రాజా ది రాజా నీకే జయ జయ రాజులైనాజక రాజులైనా యాజక గుంపులో నన్ను గూడా నీ సొత్తైనా నన్ను గూడా సొత్నా పరిశుద్ధ జనములు చేచితివి ిశుధ జనములు జితి జై జయే సూ రాజా జయ రాజా దీరాజా నీకే జయ రాజా ధీరాజా నీకే జై జయ కల్లి అయినా మరచును కల్లి అయినా మరచిన మరచును నేను నిన్ను మరువననినా నేను నిన్ను మరువననినా నమ్మా కమైనా ప్రభువా నమ్మాకమై నా ప్రభువా జయ జయూ రాజా జయ జయ రాజాది రాజా నీకే జై జయ రాజాది రాజా నీకే జయ జయ అధికస్తో త్రారూడా అధికస్తో త్రారూడా వైనా ఆది ంతము లే ఆది అంతము లేనిదేవాుగములక్ నీకే జై యోగా యోగాయుముల నికే జై జయ జై జయే సూరాజ రాజా ధిరాజ అన్నా థ్యాంక్ యూ సో మచ్ అన్నా చిన్న మాట ప్రాధాన్యం చేసుకొని మనం వాక్యంలోకి వెళ్దాము స్తోత్రం ప్రభా నాయన వేస్తే మా ప్రభా నీ పాములకు వెళ్ళా స్తోత్రాలు దేవాస్తే మా ప్రభావ ఈరోజు వాక్యం ధ్యానించిన దా దేవాస్తే మా ప్రభావ మనకు తెలియని కానీ అనుగ్రహించాను దేవా మీ వాక్ చేత మమ్మల్ని మాట్లాడటం చేయండి మా ప్రభా మీరు ఆత్మరూప మా ప్రభ ఆత్మరూపకంలో ఉన్నారు మా ప్రభ మేము ఆత్మ చేత దేవాయసం మా మేము వాక్యం చెప్తున్నా మీరే సాయం దేవుని కమ్మైన దేవుని కుమ్మరించే దేవాయసీ మా దేవా యొక్క చిన్న ఆరాధన దేవాయసీ మా ఇక్కడ చిన్న బిడ్డల దేవాయస ప్రతి ఒక్కరు దేవాయసీమా చిన్న మందగా మేము కూడుకున్నాం మా ప్రభా మాల దేవాయస ప్రభా ఏమైనా కళతో ఉంటే తీసివేయండి మా ఉదయంలో విత్తనం నాటుటకు దేవాయశ్ మరో నాకు సాయం చేయండి మా ప్రభా కొ దేవాయసం మా ప్రభా శక్తితో దేవ వినిటకు సాయం చేయండి నాకు ఘోరగా వారని మా మీరే సాయం చేస్తారని తర్వాత రావతిని క్రిసిపెట్టకొచ్చినాం తండ్రి ఆ మెయిన్ ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి యేసు ప్రభు క్రీస్తు దయాళుడు ఈరోజు ఫస్ట్ పీటర్ ఒకటో పేతురు ఒకటో పితుడు రెండో అధ్యాయము ఒకటో వచ్చిన ఇక్కడ చూసుకుంటే మన యేసు క్రీస్తు ఎలా ఉండు దయాళుడు ఆయన నువ్వు ఎంత ఎక్కడ ఎంత కార్యాలు చేసినా కూడా ఆయన మనల్ని రక్షిస్తుండు ఈరోజు ప్రతి ఒక్క వ్యభిచారం చేసే స్త్రీని ప్రతి ఒక్కరిని ఆయన రక్షించండు ఆయన మనసులో ఒకటి పెట్టుకొని ఒకటి మాట్లాడలే కదా ఈరోజు ఆయన దయాళుడుగా ఉన్నాడు ఈరోజు నీకు ఆయన దయాళుత్వము సాత్వికము మంచితనం విశ్వాసము ప్రతి మనకు దయచేస్తుంది ఈరోజు దయచేస్తుండే కాబట్టి మనము దయాలుత్వంగా ఉండాలి దయాళుత్వం అంటే దయాగుణంగా మనము జీవించాలి ఈ లోకంలో జీవిస్తున్నాం మనము యేసు ప్రభుని పోలి జీవించమని యేసు ప్రభు చెప్తుంది పౌల భక్తులు గారు చెప్తున్నారు వాళ్ళకి కానీ మనం ఎలా జీవిస్తున్నాం మనం డే టు డే లైఫ్ లో కానీ మనం ఈ పోతే అక్కడ మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఎన్నో క్రియలు చేస్తున్నాము క్రియలు చేస్తుంటే మనం ఎవ్రీ టైం మనము ఏసుప్రభుడు పోలి నడుచుకోమని చెప్పిండదు ఆ యేసు ప్రభు గుణాలు మనలో కనిపిస్తున్నాయా మనం చెప్పదు సాక్ష్యము ఇతరులు చెప్పాలి అరే ఈయన ఇంత దయాళుడు ఇంత మంచిగుండు ప్రతి ఒక్కరికి ఇట్లా చేస్తుండని ఆయన వేరే వాళ్ళ నీ గురించి సాక్ష్యం ఇస్తే అప్పుడు నువ్వు క్రీస్తుని పోలి నడుచుకునే వారి అవుతావు ఇక్కడ చూసుకుంటే ఒక ఫస్ట్ ఫీటర్ సెకండ్ చాప్టర్ ఫస్ట్ వస్తా ఇక్కడ చూస్తే ప్రభువు దయాళుడు అని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్త దుష్టత్వము సమస్త కవటమును వేషధారణ అసూయను సమస్త దూషణ మాని కొత్తగా జన్మించిన శిష్యును పోలేవారై నిర్మలమైన వాక్యంను పాల రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడు ఇక్కడ ఏమంటుండంటే ప్రభువు దయాళుడు ఏసు క్రీస్తు ఈరోజు దయాళుడై ఉన్నాడు మీరు రుచి చూసి నేడాల ఎట్లా రుచి చూస్తారు మీరు దయాలుడని ఆయన ఏమో ఏం చేయాలి నువ్వు ఆయన దయాళుడని మీరు ఎట్లా రుచి చూస్తారంటే సమస్తమైన దుష్టత్వము సమస్తమైన దుర్నీతి దుష్టత్వం నుంచి నువ్వు వేరు చేయబడాలి సమస్తమైన దుష్టత్వంలో నువ్వు నువ్వు మీ ఫ్రెండ్స్ తోటి కానీ ఎక్కడ కానీ ఫిలిమ్స్ కానీ అల్లరి చేసే పోకరి చేస్తే ఇక్కడ ఉన్నా కూడా ఏ సాంగ్స్ కోసమైనా నువ్వు దుష్టత్వంలో పడకుండా ఇక్కడ పోకుండా నిన్ను నువ్వు అరికట్టుకోవాలి ఆప్తే సమస్తమైన కపటము ఇతరుల గురించి మనము జులసీ ఫీల్ కావద్దు ఏమవుతున్నామో జులసి ఫీల్ కాకుండా మనము ఎట్లా ఉండాలి జులసి కపటం పెట్టుకోవద్దు ఒకటి పెట్టుకొని ఒకటి మాట్లాడదు వేషధారణ అంటే మనం ఏంటంటే ఈరోజు డే టు డే లైఫ్ లో యాక్టింగ్ బాగా మనకి ఏంటంటే ఒకరి ముందు ఒకలాగా ఉంటాము ఇంకొకరి ముందు ఇంకొకలాగా ఉంటాము ఒకవేళ హిందూస్ మన దోస్తున్నాడు వాని వేళ మనము వెళ్తుంటాము వాని వేళ మనము మాట్లాడుతుంటాం వాని వేళ మనము నోరు జాడుతుంటాము ఆ వేషధారణ అనేది చేంజ్ అవుతుంటుంది ఎవ్రీడే లైఫ్ లో మనము తరతరములకు యేసు ప్రభు ఒకటే తిరుగున్నాడు ఆయన పోలి నడుచుకోవాలి తరతరములకు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఏసు నిన్న నేడు ఏకరీగా వేషధారణ ఏమైనా చేసిందా దేవుడు చేయలే కదా శాస్త్ర పరిచయాలు వచ్చినప్పుడు వేరే తీరు మాట్లాడి వాళ్ళు శిష్యులతో ఇంకో తీరు అక్కడ చేయలే కదా వేరే వేరే గుణగణాలు వేసుకోవకి ఒక్కటే గుణగణం మనం వేషధారణ విషయంలో చాలా అబద్ధం ఆడుతున్నాం వేషధారణ ఈ రోజులో డే టు డే లైఫ్ లో వేషధారకు మనము జీవిస్తున్నాం ఎవరు వస్తే వాళ్ళ చేత మాట్లాడుతున్నాం నీ ఓన్ ఆటిట్యూడ్ ఓన్ క్రియేషన్ అనేది అక్కడ లేదు ఒకరు వచ్చినప్పుడు ఒక తీరు ఇంకొకరు వచ్చినప్పుడు ఒక తీరు మనం వేషధారకుల లెక్క ఉండకూడదు ఆయన దయాలుడై ఉండాలంటే మనకు ప్రభు దయాలుడు ఈరోజు నీకు దయ చూపుతుండు నువ్వు ఎంత పాపం చేసినా ఎంత ఏం చేసినా కూడా ఆయన శివ మీద ఈరోజు మరణించిండు నీ కొరకు నా కొరకే కదా ఈ రోజు మరణించిండు ఏసు ప్రభు నీ కొరకు నా కొరకే కదా అందరి కొరకు మరణించిండు ప్రతి ఒక్కరి కొరకు ఈరోజు మరణించిండు నీ పాపంల విషయమై మరణించిండు ఆయనను ఇంకా మళ్ళీ పాపంలోకి వెళ్తే మనకి ఇంకా ఏముంటుంది వేషధారణ విషయం తీసేసి ఒరిజినాలిటీ ఏముంది నీది నీ ఒరిజినల్ టోన్ ఏంది నీ ఒరిజినల్ యాటిట్యూడ్ ఏంది అది బయట పెట్టాలి వేరే వాళ్ళు వచ్చినప్పుడు వేషధారణంగా ఉండి మనము ఇంకొకరు వచ్చినప్పుడు ఇంకొక తీరుగా ఉంటే అది పద్ధతి కాదు ఒకటే తీరుగా నడచాలి నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు యుగ ఒక యుగం అంటే వంద సంవత్సరాలు యుగ యుగంలో ఆయన ఒకటే తిరిగి ఉన్నాడట ఎక్కడ కూడా ఆయన ఎక్కడ కూడా వేరే తిరిగి మాట్లాడి ఇక్కడ వేరే తిరిగి మాట్లాడినట్టు లేడు అక్కడ సో ఎవ్రీ టైం డే టు డే లైఫ్ లో ఆయన ఒకటే రీతికి ఉన్నాడు ఆయన మనిషి శరీరం పోల్చుకొని ఇక్కడ వచ్చిండు వచ్చినప్పుడు నువ్వు కూడా ఈరోజు మనుషులు ఉన్నావు మనుషులు ఉన్నావు కానీ నువ్వు నీ యొక్క వే ఆఫ్ టాకింగ్ వే ఆఫ్ బిహేవియర్ వేషధారలు ఎక్కడ ఉంటాయి ఈరోజు దేవుని కొరకు నువ్వు పనికిరావు నీ ఒరిజినల్ యాటిట్యూడ్ ఏంది నీ ఒరిజినల్ బిహేవియర్ ఏంది అది అక్కడ అలా చూపించమంటుండు అవన్నీ లేకుండా ఒరిజినల్ తోటి ఉంటే ఇక్కడ ఎవరికైనా నీ ఒరిజినాలిటీ చూపిస్తే కొందరు దగ్గర వస్తారు కొందరు దూరం పోతారు ఏంటంటే ఏసు ఒకటే రీతిగా ఈరోజు జీవించిన లోకంలో నువ్వు కూడా ఒకటే రీతిగా ఒకటే యాటిట్యూడ్ పెట్టుకొని నువ్వు జీవించాలి ఎవరు కూడా అట్లనే జీవించాలి అసియను సమస్త దూషణ మాటలను మాని అసియ వేరే వాళ్ళు మంచిగా చేస్తే మనము అసూయబడతాం ఎవరైనా మంచి పాట పాడితే మనము మనసులో నడుచుకుంటాం ఎవరైనా మంచి వాక్యం చెప్తే మనము మనసులో నేనేందుకు చెప్పలే అన్నట్టు మనము అట్లా అట్లా ఎవరు చెప్పినా మన ప్రభు కొరకే కదా వాడబడుతుంది ఈరోజు ఎవరు వాక్యం చెప్పినా ఏసు ప్రభు కొరకే మనం ఏసు ప్రభుని చూసి ఏ పాస్టన్ని ఎవరిని చూసి మనము వస్తలేం ఆయన తట్టు మనం తిరుగుతున్నామంటే ఎటువంటి ఆశ్రయ కలహము ఎటువంటిది మన హృదయంలో లేకుండా సాఫ్ట్నెస్ ఉండి మనం ఈరోజు యేసు ప్రభు దగ్గరికి రావాలి ఆయన దయాళుడై నువ్వు కూడా ఈరోజు దయాలుగా మారాలి ఎవరు ఎంత ఏది అడితే అది ఇచ్చేటట్టు నువ్వు ఇచ్చేవాడిగా ఉండాలి తీసుకునేవాడిగా ఉండకూడదు సమస్త దూషణ మాటలు మాని ఏమి ఇక్కడ సమస్త దూషణ మాటలు మనం ఈ రోజు ఎన్నో మాటలు మాట్లాడతాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఎక్కడెక్కడో తప్పులో పడిపోతాం దృష్టినికి మనము చిక్కుతుంటాము అటువంటి చిక్కకుండా మంచిగా మాట్లాడాలి మనము ఏంటంటే మర్యాదగా మనకు యాటిట్యూడ్ ఉంది మట్టస్థం ఉంది నువ్వు చదువుకున్నావు ఈరోజు చదువుకున్న రోజులలో నువ్వు చదువుకున్నావు చదవలేని వాడైతే పామారుడైతే వాళ్ళు ఒక తీరు మాట్లాడతారు నువ్వు చదువుకున్నావు కాబట్టి నువ్వు ఎట్లా మాట్లాడాలి మంచి మర్యాదతోటి నువ్వు చెడు మాటలు మాట్లాడకుండా మాటల్లో దూషణ మాటలు మాట్లాడకుండా సమస్త దూషణ మాటలు మాని ఎవరిని వాళ్ళని వీళ్ళని తిట్టకుండా ఎవరిని నువ్వు నొప్పించకుండా నీ వే ఆఫ్ యాటిట్యూడ్ లో ఇది కూడా ఒకటి సరిచేసుకోవాలి మన మాట మన నాలుక తోటి ఏం మాట్లాడుతున్నాం మన మనసు తోటి ఏం చెప్తున్నాం కొందరు కొందరు మాట్లాడారు కానీ మనసులో తిట్టుకుంటుంటారు వేరేలను చూసి అది కూడా మనకు ఉండదు మనసులో కానీ కూడా మనము ఎటువంటి దేశము పెట్టుకోవద్దు అది దేవునికి తెలుస్తుంటది దేవుడు తర్వంతర్యామి చూస్తాడు దేవుడు నీ మనసు ఎదుర్తాడు నీ హృదయంలో ఉండాలంటే నీ హృదయంలోకి ఏసుప్రభు రావాలంటే ఇవన్నీ మనము మానేయాలి ఏం మానేయాలి దూషణ మాటలు మానేయాలి దేషధారణ అసూయ దుష్టత్వము కపటము మనం ఏం చేయాలంట ఎవ్రీ టైం కొత్తగా జన్మించిన శిష్యున పోలిన వారై కొత్తగా ఎట్లా జన్మిస్తాడు శిష్యుడు ఈరోజు నువ్వు నీళ్ళ ద్వారా జన్మించమని చెప్పిండు అతను వచ్చి అడితే ఒక అతను నీ ఆశిని ప్రతి ఒక్కటి వదిలేసి నువ్వు నన్ను వెంబడించమని చెప్పిండు వెంబడించమని వెంబడించిండా అతను వెంబడించలేదు వెంబడించకుండా వెళ్ళిపోయింది నాకు అన్ని తెలుసు నేను అన్నిట్లో గొప్పవారిని దానం చేస్తున్నా ధర్మం చేస్తున్నా కపటం లేకుండా మాట్లాడుతున్నా నీతి నిజాయితీగా నేను ఈరోజు మాట్లాడుతున్నా అని చెప్పింది కానీ యేసు ప్రభు నీ ఆస్తిని అమ్మి నీ ఆస్తి అంతా అమ్మి నువ్వు నన్ను వెంబడించు అంటే అతను వెనకపోయింది ఎవరిస్తుడు సో ఈ రోజు కూడా మనము ఇటువంటి దాటడం మనము చిక్కుతున్నాం వేషధారణలో మళ్ళీ మన మాటలలో మళ్ళీ మళ్ళీ దుష్టత్వంలో వేరే వేరే వాళ్ళ గురించి మనము దుష్టంగా మనము ఆలోచిస్తున్నాం వేరే వాళ్ళ గురించి మనము వేరే తిరిగా మనము ఆలోచించద్దు వాళ్ళ ఇష్టము దేవుడు చూసుకుంటాడని మనము ఈరోజు వదిలేయాలి కొత్తగా జన్మించిన శిష్యున పోలేవారై కొత్తగా ఎట్లా జన్మిస్తాడు శిష్యుడు కొత్తగా జన్మించిన శిష్యుడు పోల నిర్మలమైన వాక్యం పాల నిర్మలమైన వాక్యమను పాలవలన జన్మించిన శిష్యు మదర్ మిల్క్ తాగుతూనే కదా రోజు వాడు ఎదుగుతుంటాడు అంటే మనం కూడా ఎదుగుతూ ఎదగాలంటే మనకి ఏం కావాలి వాక్యం కావాలి నిర్మలమైన వాక్యం అనో పాదవలన అంటే యేసు ప్రభువు ఎట్లా పోలుస్తుంది చూసింది ఇక్కడ చూస్తే పేదరు భక్తుడు చూస్తే మనం ఎవ్రీ టైం కొత్తగా జన్మించాలి ఈరోజు రక్షణ తీసుకున్నాం అనుకో అది వన్ మంత్ టూ మంత్స్కే కాదు లైఫ్ లాంగ్ వరకు అదే రీతిగా అదే దీర్ఘత్వము అదే యాటిట్యూడ్ తోటి మనము నడుస్తే అప్పుడు మనకి పరలోక రాజ్యము మనకి వస్తుంది సో మనం ఏంటంటే వన్ ఇయర్ కాగానే చేంజ్ చేస్తాం టూ ఇయర్స్ కాగానే చేంజ్ చేస్తాం ఒకసారి మనకు డబ్బు ఉన్నదాన్ని మనము అస్య్ చేస్తాము మనకి ఇంకొకటి ఉందని మనము బిల్డప్లు ఇస్తాము మనకి కార్ వచ్చిందని మనము ఎక్స్ట్రా చేస్తుంటాం సో అవన్నీ వేషధారన్ని కట్ చేసుకొని మనం ఏం చేయాలి దేవుని తట్టు తిరగాలి ఇట్లా కొత్త జన్మించడం కొత్తగా జన్మించిన శిష్యులకు ఏముంటది పనికి కొడితే ఏడుస్తాడు మరి పాలిస్తే తాగుతాడు సో అటువంటి రీతిగా మనం ఈరోజు మనము వాక్యంలో మనం ఎదగాలి వాక్యం ఏంటంట పాలవంటిది వాక్యం మనం ఎంత తీసుకుంటే అంత మనము ఎదుగుతుంటాం వాక్యంలో ఎంత ధ్యానిస్తే అంత మనము ముందుకు సాగడానికి శక్తి ఉన్నది మనకి వాక్యంలో ప్రతి దాంట్లో మూలిగను ప్రతి దాన్ని చిరుస్తుంది వాక్యము రెండంచుల కడ్గము వాక్యం ఈరోజు రెండు అంచుల కడ్గమై ప్రతి మూలియను ప్రతి యొక్క శరీరంలో ఉన్న ప్రతి దాన్ని చిరుస్తుంటది అది మనకి హృదయంకి చదువుతుంటుంది ఆ వాక్యం చదువుతుంటే ధ్యానిస్తుంటే సో అటువంటి పాలన మనము రోజు డే టు డే లైఫ్ లో తాగాలి డే టు డే లైఫ్ లో రెండు సార్లు మూడు సార్లు మనకు ఆకలి అన్నం తింటుటాం మూడు సార్లు నాలుగు సార్లు తింటాము మళ్ళీ వాక్యం ఎందుకు మనము భుజించము వాక్యం పాలు కదా పాలెక్కుంది వాక్యము ఆ వాక్యం నువ్వు మూడు సార్లు నాలుగు సార్లు భుజించినా కూడా మనకు ఇంకా నువ్వు ఎక్కువ స్ట్రాంగ్ అవుతావు నువ్వు ఇంకెక్కువ వాక్యంలో నువ్వు ఎదుగుతుంటావు అటువంటి పాలన మనము తీసుకోవాలి డే టు డే లైఫ్ లో వాక్యం చేత మనము ఎదగాలి కొత్త వాళ్ళ ఇంకేమంటున్నా అంటే రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించడు మన రక్షణ తీసుకున్నాం మీరాజు రక్షణ తీసుకొని అటువంటి దాన్ని వదిలేకుండా ఆ పాలను రోజు రోజు మనం రుచి చూస్తుంటే రోజు రోజు చూస్తుంటే ఇప్పుడు చిన్న శిశువు ఉంటాడు మనకి పాలు ఇచ్చిన కొద్దీ ఇయర్ టూ ఇయర్స్ అట్లా ఎదుగుతుంటాడు ఎదుగుతా ఉంటుంటాడు మనకు కొంచెం పెద్దగా అయినాక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయినాక వాళ్ళకి సెర్ ల్యాక్ మళ్ళీ ఒక ఫోర్ ఇయర్స్ అయినాక ఇంకా అన్నము అట్లా ఒకటొకటి మనకు వాళ్ళకి పెడుతుంటారనమాట మనం కూడా ఎవరీ డే టు డే లైఫ్ లో వాక్యంలో మనము ఎదగాలి వాక్యం పాల అయి ఉన్నాయి పాల వంటి మనం తాగకుండా నువ్వు ఇప్పుడు ఈ రోజు నీ స్థితి ఎక్కడుంది నీ స్థితి ఎన్ని ఇయర్స్ అయినా నువ్వు ఇరవై ఐదు ఏంది మేబీ ఫైవ్ ఇయర్స్ అయింది రక్షణ తీసుకొని మనం ఏ స్టేజ్ లో ఉన్నావు ఈరోజు పరీక్షించుకోండి మనం ఏ స్టేజ్ లో ఉన్నాం వెనకకు వెళ్ళి మనం ఏ స్టేజ్ లో ఉన్నాం నాకంటే వెనక రక్షింపబడిన వాడు వాడు వాక్యాలు చెప్పుకుంటూ యాజ్ ఏ మెంబర్గా యాజ్ ఏ గ్రాస్పల్ వర్కర్ గా అక్కడ ఇవాంజలిస్ట్ గా ముందుడుకు వెళ్తుండు మనం ఇంకా వెనకల్నే పోతున్నాం జాబ్ విషయము మన ఫ్యామిలీ విషయము అవే చూసుకుంటున్నాం కానీ మనము ఇంకా ఎవరి గురించి మనం ఏసు ప్రభుత్వం మనం ప్రతి శిష్యులుగా చేయమన్నాడు సువార్త విషయమై ఎంతో బాధకరంగా ఉంది పౌల భక్తుడికి సువార్త ఎవరు చేస్తలేరు శువార్త చేయాలి మెయిన్ మెయిన్ లైన్ అదే సువార్త చెప్తుంటే ప్రతికొన్ని శిష్యులుగా మనము చేయాలి ప్రతి కొన్ని శిష్యుగా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎట్లుండాలి నువ్వు రోజు రోజు వాక్యంని నువ్వు తీసుకుంటుండాలి యేసు ప్రభు ఉన్నాడు నీ దుష్టత్వము ప్రతి ఆయన ఈరోజు ఆయన చేసిండు ప్రతి ఒక్కటి నీ దగ్గర తీసివేసినందుకు నువ్వు ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావు నువ్వు ఏ స్టేజ్ లో ఉన్నావు నువ్వు ఫిఫ్టీన్ ఇయర్స్కి వచ్చినావా నువ్వు పాలు దాడేవాళ్ళు ఎక్కున్నావా నువ్వు ఉరికే వాళ్ళు ఎక్కువ ఇప్పుడే నువ్వు బోర్ అయినావా ఏ నువ్వు ఏ స్టేజ్ నువ్వు ఉన్నావు మనము మనము పరీక్షించుకోవాలి ఏ స్టేజ్ మనము ముందుకు సాగాలి ఏ స్టేజ్ మనం ఉన్నాము మన క్రియలను మార్నింగ్ టు ఈవినింగ్ చెక్ చేసుకుంటే మనం ఎక్కడో అక్కడ మనము తప్పుడు మనము పడతాం ఇక్కడక్కడ మనము వేష ధరణ ఉంటాం ఇక్కడొక్కడ మనము అసూయ ఉంటాం ఎక్కడొక్కడ మనకు ఇంకా కబటం ఉంటుంది మళ్ళీ దూషణ మాటలు వస్తాయి మన బాడీ మొత్తం చూసుకుంటే ప్రతి ఒక్క దాంట్లో మనకు మైనస్ పాయింట్స్ ఉంటాయి సో అది తీసేయాలంటే నువ్వు రక్షణ పొందుకున్నావు రక్షణ పొందుకొని మనము ముందుకు సాగుతున్నాం సాగినప్పుడు ఏసు ప్రభు యొక్క వాక్యం మనం పారలేక తాగి మనకు ముందుకు వెళ్తే ఆ రక్షణ అనేది మనము కాపాడుకుంటాం కాపాడుకొని ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉంటాం ఇంకా చూస్తే నాలుగో అక్షరం చూస్తే మనుషుల చేత విసర్జింపబడి బడినను దేవుని దృష్టికి ఏర్పరిచింపబడినను ఏర్పరచబడిన నదియు అమూల్యమును సజీవమునైన రాయి ప్రభుణతకు వచ్చిన వారై ఏం రాయాలా సజీవమైన రాయి మన యేసు ప్రభు సజీవమై ఉన్నాడు ఈ రోజు మనుషుల చేత మనం విసర్జింపబడుతున్నామా దేని గురించి విసర్జింపబడం యేసు ప్రభువు విసర్జింపబడ్డాడు ఆయన కొట్టిరు విసర్జించిరు ఆయన మన పాపంలో కొరకు ఉమ్మురు వేసుకున్నాడు ఆయన ప్రతి ఒక్కటి సహించిండు ఆయన తండ్రి చిత్తం కాబట్టి సహించి ఆయన మరణము అయిండు రక్తం ఇచ్చిండు నీకు ఈ రోజు రక్తం సిల్వలో ద్వారా మనకు పాప విమోచన చేసిండు మనం కూడా మనుషుల చేత విసర్జింపబడుతున్నామా దేవుని దృష్టికి ఏర్పరచబడినవి అమూల్యం ను రాయి అగో ప్రభు నొత్తకు వచ్చిన వారై మనం ఎట్లా వస్తున్నాం యేసు ప్రభు యకి దేవుని దృష్టికి ఏర్పరచబడినాం మనము నువ్వు ఒక ఎవాంజలిస్ట్లు ఉన్నావు బ్రాస్పల్ వర్కర్గా ఉన్నావు నువ్వు ఏర్పరచబడినావు యేసు ప్రభు దాని దృష్టికి సజీవమైన రాయి లెక్కున్నావా లేకుంటే అమృతమైన రాయిలు ఎక్కున్నావా మృతమైన రాయిలు ఎక్కుంటే ఇక వేస్ట్ సజీవమైన రాయి అంటే కదులుతుంటది సజీవమైన రాయి నీలో జీవం ఉండాలి జీవం ను మనము పెట్టుకొని మనము ముందుకు సాగాలి యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునగు ఆత్మ సంబంధమైన బలు నర్పించుటకు పరిశుద్ధ యాదకుల ఉండునట్లు మీరును సజీమైన రాళ్ల నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు ఎట్లుండాలి మనము ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలును అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మనం ఎట్లుండాలి ఆత్మ సంబంధమైన వారిగా మనము ఈరోజు ఉండాలి బలు నర్పించాలి మనము పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా మనము కట్టబడుచున్నాము మనం ఎవరి టైం సజీవమైన రాళ్ళు లేకుండాలి ఎవరి టైం మనలో జీవం లేకుండాలి ఉత్తమైన మనలో ఉండకూడదు యేసుప్రభు దయాలుడు కాబట్టి ఆయన దయాగుణం మన ఉంది కాబట్టి మనం ఎట్లుండాలి మనము దయాగుణంగా ఉండి సజీవమైన రాళ్ల మనము ఆత్మ సంబంధమైన మందిరం మనం ఈరోజు కట్టాలి ప్రతి ఒక్కరికి మనము వార్త అనేది మనము ప్రకటించాలి సువార్త ప్రకటిస్తేనే కదా మనము ముందుకు సాగేది ఇక్కడ చూస్తే లూకాస్ వార్త ఇంకొక వచనం చూసుకున్నాం కదా లూకాస్ వార్త ఐదో అధ్యాయం ముప్పై వచనం ఆయన వారితో ఒక ఉపమానం ఎట్లనగా ఎవడును పాత కొత్త గుడ్డ మాస్కే వేయ వేయడు వేసిన కొత్తది దానిని చింపివేయను అదిగాక కొత్త దానిలో నుండి తీసిన మాస్క ముక్క పాతదానిలో అయ్యారు ఇక్కడ చెప్తుండు మంచి ఉపమానం చెప్తుండు యసుప్రభు వారు ఏం చెప్పిండంటే ఎట్లా అనగా ఎవడు పాత కొత్త గుడ్డ మాసక వేస్తారా అయ్యరు పాత బట్ట పాత బట్టనే అట్లా వేసి ఏమంటారు వాడిని వీడి పిచ్చోటరా పాత బట్ట వేస్తుండు కొత్తది మంచినే ఉంది కదా కొత్త బట్టకు మనము పాత వేస్తాము ఇక్కడ ఏం చేస్తుండు పాత బట్టకు కొత్త బట్ట మాస్ వేస్తున్నాను వేసినడలా కొత్తది దాన్ని చింపివేయను కొత్తది ఏం చేస్తుంది పాత దాన్ని చింపివేస్తు అదిగాక కొత్త దాంట్లో నుండి తీసిన ముక్క పాత దానిలో కలియదు ఇలాగనే చూడండి శిష్యుని పోలి నడుచుకోవాలి మనము ఆయన దాంట్లో దుష్టత్వం నుంచి విడుదల పొందాలి ప్రతి దాంట్లో మనము ఏమి కూడా మనము చేయకూడదు దుష్టత్వంలో కానీ దేంట్లో కూడా మనం అస దూషణ మాటలు అట్టి తీసివేసి కొత్తగా జన్మించిన శిశువు ఉండాలి కొత్తగా జన్మించిన శిశువు లెక్క అంటే పాత గుడ్డకు కొత్త మాస్క్ వేయకుండా మనం దేంట్లో ఉంటామో దాని ప్రకారం మనము నడవాలి పాత గుడ్డకు పాత గుడ్డనే మాస్క్ వేయాలి కొత్త గుడ్డకు కొత్త గుడ్డకు మాస్క్ వేస్తారా ఇయరు సో ఇయర్ కాబట్టి పాత గుడ్డకే మనము మాస్క్ వేస్తాం ఇక్కడ ఏంటంటే దేనికి దానికి అది వెయ్యాలి యేసు ప్రభు నీరో ఈ రోజు దయారుడుగా ఉన్నారు నిన్ను చూస్తున్నాడు చూసినప్పుడు మనము ఈ యొక్క యాటిట్యూడే కానీ మనము ముందుకు సాగాలి ముందుకు సాగి ఆయనను గుర్తించాలి ఇంకొక వచనం చూస్తే ఎఫ్ఏసీ ఎఫ్ఏసీలోకి రాసిన పత్రిక అధ్యాయం ఇరవై ఎఫ్స్లకు రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఐదు నుంచి మనం ఒకరికొకరము అవల అవయ అవయములై ఉన్నాము కనుక మీరు అబద్ధం మాట మాని ప్రతి వాడునో తన పురుగు సత్యమే మాటలాడవాలని మనం ఏం చేస్తున్నాం ఈరోజు ఏసీ ప్రభు చనిపోయింది కాబట్టి మన శరీరంలో మనము ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం అయి ఉన్నాము మన గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కొక్క అవయము ఒకరు కన్ను అయితే ఒకరు ముక్కు ఒకరు చేతులు ఒకరు కాళ్ళు ఒకరు మెదడు అయితే ఒకరు తల ప్రతి ఒక్కరు ఒక్కొక్క రోల్లో ఉన్నారు మనము రోల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి మనము సత్యమే అబద్ధం మాట్లాడటం మాని ప్రతి తన పొరుగు వాటితో ఎవరితో కానీ మనము సత్యమే మాట్లాడాలి కోపపడు కానీ పాపము చేయకూడి కోప మనము పాపం చేయదు కుపడే కొన్ని చంపితే అది పాపము కోప పడాలి కానీ సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి అదే ప్రసంగి భక్తుడు కూడా చెప్తాడు ఇదే వాక్యం చెప్తాడు ఏం చెప్తాడంటే మనకి సోమన్ మహారాజు రాసిన ప్రసంగి దాంట్లో ఈవినింగ్ వరకు మా సూర్యాస్తమయ్యే వరకు సూర్యుడు లేనప్పుడు మీ కోపము తగ్గిపోవాలి ఉదయం నుంచి ఉండాలి సూర్య అస్తమం వల్లనే ఆ మీలో ఉండకూడదు కానీ ఇది ఏమంటుందంటే కోపపడు కానీ పాపం కూడా చేయకూడి పాపం చేయదు కోపపడాలు కానీ పాపము చేయదు సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అపవాదికి అంటే తాతానికి చోటు ఇవ్వకూడదు కోపపడాలు పాపం చేసిన వనుకో అక్కడ తాతానికి చోటిస్తున్నావు అనమాట తాతానికి చోటిచ్చి నువ్వు పడిపోయి ఇంకొక వేరే వేరే క్రియలు ఇంకా మాటలలో ప్రాబ్లం కానీ ప్రతి ఒక్కటి మనకు అవుతుంటది ఇంకా చూస్తే దొంగిలీడు వాడు ఇక మీదట దొంగిలిక అక్కర గలవానికి నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవాలను దొంగిలీడు ఏం చేస్తుండడు దొంగిలిస్తలేడు ఏం చేస్తుడు అక్కర గలవానికి పంచిపెట్టేటకు వీలు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవాలను మనము దొంగిలించకూడదు దొంగిలింకగా అక్కర గలవానికి పంచి పెట్టాలి వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేసి కష్టపడాలి విని వారికి మేలు కలనట్టు అనుకూల వసనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నూట నుండి నూట రానియకుడు వాళ్ళకు మేలు కలిగేటట్టు మనము ఇతరుల గురించి మనము మాట్లాడాలి వారి కీడు కలగేటట్టు మనము మాట్లాడకూడదు మనం అంటాం ఈ చెర్చి బ్రదర్స్ ఇట్లా ఆచర్చభదర్త ఇట్లా వీళ్ళు ఇట్లా చేస్తురు ఇట్లా చేస్తారు అని మనము మాట్లాడదు నువ్వెవరు నువ్వు వాళ్ళ గురించి విమర్శించి వాళ్ళ గురించి నువ్వు తీర్పు తీర్చేవాడు ఎవరు ను ఎవరు ఎట్లా పోతే మనకేంది సో మనం ఏంటంటే అందరితోటి శాంతి సమాధానంతో మేలుకరమైన విషయం మాట్లాడాలి మాస్టర్ ఎంత మంచి చెప్తున్నావు ఇంకా వాళ్ళు బలపడాలి ప్రతి కొద్ది బలపడాలని మనము చూడాలి వీళ్ళు ఇట్లా చెప్తున్నారు మనము మాట్లాడకూడదు ఇంకా చూస్తే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి దేవుని పరిశుభాత్మను ఏం చేయాలి దుఃఖపరచదు విమోచన దినం వరకు ఆయన అందు మీరు ముద్రింపబడి ఉన్నారు విమోచన దినం వరకు మనము ముద్రించున్నాం ఈరోజు సమస్తము మైన ద్వేషము కోపము క్రోధము అలాగే దుష్ట సకలమైన దుష్టత్వం మీరు విసర్జించాలి ప్రతి ఒక్క దుష్టత్వం మనము విసర్జించాలి ఈసుక ఈరోజు దయారుడైనడు నిన్ను నన్ను ఎంత పాపం చేసినా కూడా ఆయన చింతకు చేర్చుకున్నాడు ఎంత వ్యభిచారణైనా ఎంత లంచగొండి తరం చేసినా ఎంత వ్యభిచారం చేసినా ఎంత ఏం చేసినా ప్రతి ఒక్కరిని ఆయన ఆయన చింతకు చేర్చుకున్నాడు నువ్వు కూడా ఆ గుణగణాలు కలిగి నువ్వు ఈరోజు జీవించాలి నువ్వు కూడా ఆ గుణగణాలు పెంచుకొని నువ్వు జీవించటకు మనము ప్రయత్నించాలి ఎవ్రీడే లైఫ్ లో మనము ఎన్నో సమస్యలను చూస్తుంటాము కానీ మనకు ప్రతి ఒక్క దాంట్లో మనము ఎక్కడో అక్కడ మనము మైనస్ పాయింట్ లో వచ్చుటం యేసు ప్రభు అనుకూలమైనది ఏంది ఆ రీతిగా మనము జీవించాలి యేసు ప్రభు ఈరోజు ఎట్లా జీవించిండో క్రీస్తుని పోలి జీవించాలి ఆ యొక్క రకంగా మనం కూడా ఈరోజు జీవించాలి దేవుడి యొక్క చిన్న వాక్యం దేవుడు దీవించింది గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ప్రభావేస్తే మా ప్రభావ నీ పాములకు వెళ్ళా స్తోత్రాలు దేవా వేస్తాయి మా ప్రభా ఈ యొక్క దేవాయస్తి మా ప్రభా ఈ రోజు దేవాయసే మా ప్రభా ఎంతో మంది రాలేదు మా ప్రభా దేవా టెక్నికల్ ఇష్యూ మా దేవ ప్రతి ఒక్కటి దేవా సాల్వ్ చేయండి మీరే సాయం చేయండి మా ప్రభా వాక్యంతో మాట్లాడిన దాన్ని స్తోత్రం మా మీరు దయాలుడై ఉన్నారు మా ప్రభా విశ్వాసం దయాలుత్వము అని మాకు ఇచ్చారు మా ప్రభా ఆజ్ఞవాయస్ మా ప్రభావ ఇచ్చారు మా ఆ తలాంతులలో మేము దేవా పెంపొందించుకోవాలి మా ప్రభా ఎటువంటి దుష్టత్వంలో పడిపోకుండా దేవాయస్తి మా ప్రభా ఎవరితో దేవాయస్యం ప్రభావ ఎటువంటి దాంట్లో మేము పడిపోకుండా దేవా మాటల చేత కానీ మా యాటిట్యూడ్ చేత కానీ మా యొక్క దేవాయస్మ ప్రభా ప్రతి ఒక్క దాంట్లో మనము ఎటువంటి దాంట్లో మేము పడిపోకుండా దేవాయస్తి మా మేము మాట్లాడాలి దేవా సత్యంతో మనము మాము ఉండాలి మా ప్రభా ఎవరి టైం మీరు మాతో ఉన్నారు మా ప్రభావ మమ్మల్ని నడిపించాలి ప్రతి ఒక్క చరిత్రను క్రీస్తున్నా గద్దాండి మా ప్రభా దేవాస్తే మా ప్రభావా చేసిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా దేవాయస్య మా ప్రభా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దీవించి ఆశ్రయించండి మా ప్రభా దేవా ప్రతి ఒక్క సమస్య గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభా ఎంతో మంది దేవాయస్య మా ప్రభా ప్రతి ఒక్క క్యాన్సర్ తోటి బాధపడుతున్నారు మా ప్రభా ప్రతి ఒక్క క్యాన్సర్ నుంచి విడుదల పొందాలా మా మీరే సాధించండి మా ప్రతి ఒక్క బ్రదర్ ని సిస్టర్ ని ప్రతి ఒక్కరిని దేవ శ్రీనివాస్ బాధలు కన్ను గురించి ప్రార్థిస్తున్నాడు మా ప్రభా ప్రతి ఒక్కడ విడుదల పొందాలి మీరే సాయం చేయండి దేవ రూపశృష్ట గురించి ప్రార్థిస్తున్నాను మా ప్రభ ప్రతి నీ ఎందు భయో జీవించబిడ్డగా ఉండాలి మా ప్రభా ప్రతి ఒక్క బ్లాక్ మ్యాజిక్ కొట్టి వేయబడాల మీరే సాయం చేయండి మా ప్రభా మరి రేణుకాశిష్ట ప్రతి ఒక్క కన్ను ఆపరేషన్ గురించి ప్రస్తున్నారు మీరే సాయం చేయండి దేవ మన జన కూడా నీ సేవలో బలంగా వాడబం దేవాయ మా ప్రభ మీరే తోడైనాడు మా ప్రభా అలాగే కావశిస్థాయి ఆరోగ్యం గురించి పాటిస్తున్నాడు మా ప్రభావ కుటుంబంలో శాంతి సమాధానం కలగాల మా ప్రభా అలాగే మా రాజన్ త్రాగుడు గురించి పాటిస్తున్నాడు మా ప్రభా కొత్తాగుడు మానేయాలి మా ప్రభా భార్య భర్తలు దేవారు మా ప్రభా శాంతి సమాధానంతో ఉండాలి మా అలాగే రవి చల్ల గురించి పాటిస్తున్నాడు మా కిడ్నీ సమస్య ఉంది మా ప్రభా సమస్య ఉంది కొత్త కన్ను ఆపరేషన్ కూడా అయ్యి సాయం చేయండి మా అలాగే మా ప్రభా కామమ్మ రామచంద్ర రాజేష్ గురించి పాటిస్తున్నాడు మా ప్రభా ప్రతి ఒక్క క్యాన్సర్ నుంచి విడుదల పొందాలి మా ప్రభా ఏసు వద్ద మా ప్రభావ విడుదల పొందటకు సాయం చేయండి దేవా చిన్నబాబు లక్ గురించి పాటిస్తున్నాడు మా ప్రభా మంచి ఆరోగ్యం ఉండాలి వాళ్ళ డాడీ కూడా సైకి గురం వెళ్ళాలి మా ప్రభా వాళ్ళ భార్య భర్తలు శాంతి సమాధానంతో ఉండటకు సాయం చేయండి అలాగే రీణ శిస్టర్ పక్షవాతంతో బాధపడుతుంది మా ప్రభా ప్రతి ఒక్క పక్షవాతం తీసివేడు బ్రెయిన్ ట్యూమర్ తీసి వేయండి వాళ్ళ బిడ్డలు దేవాయశ్వ కొడుకు దేవాయసింహ ప్రభా మంచి చదువుకుంటా స్వామి చేయండి మా ప్రభా జ్ఞానమంది ఎదుటకు సాయం చేయండి దేవా జయరావు బ్రదర్ గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభా దేవాయసింహ ప్రభా పుష్యులా లేజర్ ఆపరేషన్ దేవ మీరే తోడైందాడు మా ప్రభా దయచేసి ప్రతి మీరే తోడైనాడు మా ప్రభా మీరే స్వామి చేయండి మా ప్రభా ఒక అంశాలన్నీ దేవాయసింహ ప్రభా ఒకటొక్కటి దేవాయసింహ ప్రభా మా ప్రభా ప్రార్థనలో పెడుతున్నాం మా ప్రతి ఒక్కటి తీసి వేయండి మా ప్రభా దేవ దేవా మా ఫ్యామిలీ గురించి కూడా ప్రాణిస్తున్నాడు మా ప్రభా నాకు మంచి జాబ్ దాయిచ్చండి మా మీరే తోడైనాడు మా ప్రభా దేవాయస్మ అక్కడ దేవాయసిం మా ప్రభా మీ బురగా మేము వాడుకోవడం సాయం చేయండి మా ప్రభా ఇంకా సేవలు ఇంకా బలంగా వాడబడాలి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు దేవాయసిం మా సువార్త విషయంలో ఎంతో దేవాయసి మా తీవ్రంగా ఆలోచించి ప్రతి ఒక్కరికి సాయం చేయండి మా మీరే తోడైన బట్టి వందనా స్తోత్రాలు దేవాయసి మహప్రభ ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించండి మా ప్రభా ఇంకా అనేక రాలే మా ప్రభా వాళ్ళ కుటుంబాలను దీవించి ఆశ్రయించాడు మా ప్రభావ ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల పోవడానికి సహించండి మా ప్రభా మీరే తోడైందని మా ప్రభా ప్రతి ఒక్కరిని అయితే ఆశ్రయిస్తారని తర్వాత రాబోతు నెక్స్ట్ స్పీడ్ వేడి కూర్చున్నాం తండ్రి ఆ మన ప్రభాస్ క్రీస్తు కృప శాంతి సమాధానం ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైందనిగాక ఆ మెయిన్ ఆమెన్ ఇస్తారు ఆమెన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆమెన్ సిస్టర్ బాయ్ ప్రైజ్ లాండ్ ప్రైజ్ లాస్టర్ బాయ్ బాయ్ బాయ్ ప్రైజ్ లాండ్ సిస్టర్ కావాలి సిస్టర్ బాగున్నారా